వైషుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయశు ప్రభ నీకు లేఖలేని వందనాలు కృతజ్ఞత రజ వైషుద్రు సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ దేవాయప్రభ మరి యొక్క సమయంలో మా మధ్యలో జరిగించండి అదే రీతిగా ప్రభా మీరు మాతో మాటలు మళ్ళీ ప్రార్థిస్తుంది దేవాయజ్ ప్రభ ఎంతో మంది పెరిగే మరి రాను రాను వాళ్ళు ఉన్నారు ప్రభావ వారిని అంతరినీ కృపలో జ్ఞాపకం ప్రభావ మరి వాళ్ళందరినీ గ్రూప నీ సన్నిధికి నడిపించండి ప్రభావ దేవాయప్ర ప్రభావ మీద ఆత్మకథం చెరిగించండి దేవాయచ ప్రభావ మమ్మల్ని రక్షించారు మరి అన్ని విధాలను బట్టి నీకు లెక్కలను పొందడా ప్రభా కృతజ్ఞతలు తట్టి అనేకులకు నీ సన్నిధికి నడిపించలేక ప్రభావ మరి మేము వెలిగించా అనేకులను వెలిగించాలా ప్రభావ ఆత్మీయంగా మేము ఇంకా ఎద్దుగుటకు సాయపడమని ప్రార్థన మీ చేయ మరి పాటు ద్వారా మీరు మీరే తోడే నడిపిస్తారని ఏచుకృష్ణ నామంలో ప్రార్థిష్టం ఆనందముతో తిరిగి నలిగిన హృదయము నీకే అర్పితును పరవశించినే పాడనా నాలో నిన్నే నింపవా కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా పరవశించినే పాడగా నాలో నిన్నే నింపవా కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవ ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధన స్తు ఆరాధన స్తున నా ఆత్మతో ఆనందముతో స్థుతింతును విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును ఆత్మరూపుడవు అమరత్వడవు ఆది అంతములు నీవే లేని వాటిని పిలిచే యహోవా ఆత్మరూపుడవు అమరత్వడవు ఆది అంతములు నీవే లేని బాటి వాటిని ఉన్న వాటిగా పిలిచే యహోవా ఒక్కరై ఉన్న దేవుడవు నాపై వసించవా నీలా నందు మాచుటకో నాలో నివసించవా ఒక్కరై ఉన్న నాపై వసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధన స్థుతి ఆరాధనా ఆరాధన స్థుతి ఆరాధనా మహాదేవుడవు మృత్యుం చేయడవు మంచి కా పరి వినివే మొదటి వాడవు కడపటి వాడవునివే సయా మహాదేవుడవు మృత్యం చేయడవు మంచి కా పరి మొదటి వాడవు కడపటి వాడ మహాదేవుడవు మృత్యం చేయడవు మంచి కాపరి వినివే మొదటి వాడవు కడపటి వాడవు నీవే ఏసయ్యా ఒక్కరై ఉన్న దేవుడవు నాపై వసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఒక్కరై దేవుడవు నాపై నివసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధన ఆరాధన స్థుతి ఆరాధనా నా ఆత్మతో ఆనందముతో స్థుతి ఎంతును విరిగి నలిగిన హృదయము నీకి అర్పింతును పాడనా పాడనాలు నిన్నే నింపవా కరములెత్తికి తగా ఆత్మతో అభిషేకించవా ఆరాధనా ఆరాధనా రాధన ఆరాధనా ఆరాధన స్తు ఆరాధన స్తు జీవదాతవో నిత్యుడవో మహిమస్వరూపుడు నీవే సర్వసత్యమునకుమం మునడు పునది నీవే పరిశుద్ధాత్ముడా జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపుడు నీవే సర్వ సత్యమునకు మమ్ము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా ఒక్కడై ఉన్న దేవుడవు నాపై నివసించవా నీలా నన్ను నాలో నివసించవా ఒక్కడై ఉన్న నాపై వసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధన స్థుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా నా ఆత్మతో ఆనందముతో స్థుతిను విరిగి నలిగిన హృదయము నీకే అర్పించును పరవశించి నే పాడగా నాలో నిన్నే నింపవా కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా ఆరాధనా రాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా హలో లియా థ్యాంక్ యూ సార్ చిన్నగా ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానిస్తాం పరిశుద్ధురకు తండ్రి కృపామైన ఏసు ప్రభావానికి ఎంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప తండ్రి మహా దేవ దేవా తులి స్తోత్రం అయినా గొప్ప దేవ మీరు మారనే దేవుడు ప్రభ నిన్న నేడు నిరంతరం గొప్ప దేవుడు ప్రభావ నీకు ఎంతో వన్నాాలైనా ఈ రాత్రి కాల మీ పాదాల దగ్గరికి వచ్చినమైనా మరిలాగా ప్రభావ మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడండి మా హృదయాలను సరి చేయండి మా జీతాలను సరి చేయని ప్రభావ మీకు మేము ఉండేలాగానే సహాయపడండి ప్రతి విషయంలోనైనా నా దేవ మీకు ఓ ప్రవ్వ ఇష్టములుగా మీరు జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మాలో ఇంకేమైనా బలహీతులు ఉంటే ఇంకేమైనా ఆయాసకరం ఉంటే వాటి నుంచి మా బిడ్డలు తెచ్చిందైనా మీ సన్నిధిలో మేము ఒప్పికైనా మీరు ఎంతో పరిశుద్ధులు ప్రవ్వ మీకు పరిశుద్ధతమే కలిగి యథార్థ హృదయం కలిగి వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మీరు చేస్తే మమ్మల్ని తయారు చేయండి అయినా ఈ రాత్రికాల సమయంలో వాక్యమే ధ్యానించబోతుండగా మీకు పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అందరికీ మీరు మాతో మాట్లాడండి అయినా పరిశుధాత్మ దేవ మా హృదయంలోకి రమ్మని ప్రార్థిస్తూ మాలో ఉండి మీరు మాట్లాడండి సమస్తాని మాకు బోధించండి సర్వసత్తులు మనం నడిపించి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు పరిషుద్ధ నామో అన్న ప్రార్థిష్టాంతండి ఆ వాయిస్ క్లియర్ గా ఉందా ఈరోజు మనము ధ్యానించే ఒక అంశం ఏంటంటే పునాది మీద కట్టబడ్డ జీవితం కాబట్టి మొన్నటి దినం అజీజ్ నగర్ ప్రాంతంలో ఆ వాక్యాన్ని ధ్యానించడము కాబట్టి ఇంకొంచెం ముందుగా ఎట్లా మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఆ పునాది మీద పడ్డ కట్టబడ్డ జీవితాలను మనమే కట్టడం గాకుండా మన జీవితాలు కట్టడమే గాకుండా అనేక జీవితాలను ఆ పునాది మీద మీద తీసుకొని రావాలంటే ఏ రీతిగా మనం తీసుకురాగలం కాబట్టి ఆ విషయాలు దేవుడు మనతో ఈరోజు దీర్ఘంగా మాట్లాడిన ఎంతగానో ఆశిస్తున్నాడు కాబట్టి మన ఆత్మలను మన ప్రాణము మన శరీరములు పరిశుధాత్మకు సమర్పించుకున్నప్పుడు ఆయనే సమస్తాన్ని మనకు తేటగా కనిపించి నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మొట్టమొదటిగా కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఒక వాక్యాన్ని ధ్యానించినాక మనం ముందుకు వెళ్ళిపోదాం కొలసులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనము పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టుయో ఈ సువార్త కలుగు నిరీక్షల నుండి విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచారికడి నైతిని కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు పౌలు సువార్త గురించి ఇక్కడ రాయబడ్డ ఎన్నో అంశాలు ఉన్నాయి ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే పునాది మీద కట్టబడిన వారే ఉండి అన్నాడు కాబట్టి ఏ పునాది మీద కట్టబడుతున్నాం మనం కాబట్టి మనకు తెలుసు మనమంతా ఏసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించి ఆయనను మనం నిండు మనసుతో ఆచరించిన కాబట్టి రక్షింపబడి బాప్తి పొంది ఏసు క్రీస్తును అంగీకరించిన వాళ్ళం మనమంతా కాబట్టి ఆ పునాది మీద మనం కట్టబడ్డ వాళ్ళం కాబట్టి మా పునాది మీద అంటే రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఏసు ప్రభులో కట్టబడ్డ అనే విషయం మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కాబట్టి ఆ పునాది బండ ఆ క్రీస్తే అపోస్తలులు ప్రభుకు తెలిసిన పునాది మీద మీరు కట్టబడినని పావులు చెప్తున్నాడు ఇల్లు కట్టబడివా ఇల్లు కట్టువారిని నిషేధించమనే రాయి మూలకు ఆ మూల రాయే ఆ రాయే ఆ బండే క్రీస్తు ఆ బండ మీద మనం కట్టుకున్నాం అనేకులు ఆయనను తృణీకరించిన వాళ్ళు శాస్త్రులు పరిచర్యలు ఆయనను తృణీకరించిన వాళ్ళు ఆయన వాక్యానికి అవిధేత చూపించి వాళ్ళు ఎంతగానో తృణీకరించి దేవుని చెప్పే ప్రతి మాటకు వాళ్ళు విధేత చూపించకుండా తిరుగుబడతాను చేసినారు తిరస్కరించినారు కాబట్టి ఆయన ఏ రాయితో అయితే ఎక్కడ ఏ జీవిత ఏదైతే ఆయనలో కట్టబడాలని ఆయన లోకం మీద దిగొచ్చిండు ప్రతి కట్టాలని సమస్తాన్ని కట్టాలని ఆయనలో కట్టాలని ఏ ఏ రీతికైతే ఆయన కిందకి దిగి లోకంలో కానీ ఆ రాయినే వాళ్ళు నిషేధించినారు అంటే జీవం దేవుని వాక్కునే వాళ్ళు నిషేధించినారు వాళ్ళు విశదీకరించ చెప్పినా కానీ వాళ్ళు దాన్ని స్వీకరించలేని స్థితులు ఉన్నారు ఈ రోజు క్రైస్తవ జీవితంలో కూడా చూడండి ఎన్నో పునాదులు కనిపిస్తూ ఉంటాయి కదా ఎన్నో డినామినేషన్ ఉంటాయి ఎన్నో బోధలు కనిపిస్తూ ఉంటాయి ఎన్నో సంఘాలు రకరకాలమైన సంఘాలు డినామినేషన్ అంటారు అంటే ఎన్నో రకాలమైన వాటిని మనుషులు స్థాపించుకొని ఉన్నారు కాబట్టి ఉయ్యబడింది పునాది ఒకటే ఇన్ని పునాదులు లేవు కాబట్టి ఒకటే పునాది ఎవరు వేసినా కానీ ఎవరు కట్టినా కానీ ఆ పునాది మీద కట్టుకోవాల్సిందే కానీ కట్టేవాడు ప్రతి ఒక్కడు కూడా బహు జాగ్రత్త కలిగి కొలత ప్రకారంగా కట్టుకోవాల కాబట్టి బైబుల్లో ఒక కొలత ఉంది ఆ కొలత కట్టాల కాబట్టి పునాది ఉందని చెప్పి ఇష్టానుసారంగా కట్టేది కాదు ఈ చివరి కాలంలో అనేక బోధలతోని మనుషులు రకరకాలమైన బోధలతోని రకరకాలమైన పునాదులు వేసుకొని ఆ పునాదుల మీద కట్టుకున్నారు బంగారం ఏంటి వజ్రాలతోనేరు అందంగా ఎంతో అలంకరింపబడ్డ ఆ పునాదుల మీద కట్టుకొని వాళ్ళు ఎంతగానో సంతోషిస్తున్నారు కానీ ప్రతి పునాది పరీక్షించే టైం ప్రతి ఒక్కరు పని పనితనము దేవుడు పరీక్షిస్తాడు అది మనం బహుజాగ్రత్త కలిగి ఉండాల కాబట్టి ఈ అంత్య దినాలుంటున్న మనము అందుకే పౌలు అంటాడు రాసిన రెండో పత్రిక మూడో అధ్యయంలో అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చిన కనుక తెలుసుకోమన్నాడు కాబట్టి ఈ అపాయకరమైన కాలం డేంజరస్ డేస్ అన్న అంటే అంతే దినాలు అంటే చివరి కాలంలో అనేకులు మోసపోతారు అనేకులు సత్యం నుంచి తొలగిపోతారు అనేకులు భ్రష్టత్వంలో పడిపోతారు అనేకులు విశ్వాసం నుంచి తొలగిపోతారు అనేకులు పరిశుద్ధత నుంచి తొలగిపోతారు సత్యం నుంచి ఆయన చెప్పిన మాటల నుంచి తొలి చివరికి కలవరి శిలలో ఆయన చూపించిన ప్రేమ నుంచి కూడా తొలగిపోతారు అందుకు మీరు జాగ్రత్త కాబట్టి రకరకాలమైన బోదలు రకరకమైన విషయాలు ఈ రోజు ఈ లోకంలో అవన్నీ మనం చూస్తా ఉన్నాం అయితే పౌలు ఏం చెప్తుంది ఇక్కడ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదట మీరు పునాది మీద కట్టబడ్డ వారై స్థిరంగా ఉండమంటున్నాడు కాబట్టి స్థిరమైన పునాది మీద కట్టబడ్డవాడే స్థిరంగా ఉండగలడు చివరి వరకు ఏసుప్రభు మాట ఆయన వాక్యానికి విధేత చూపించి తన ఇల్లులు కట్టుకున్న స్థిరంగా ఉంటాడు అన్నట్టు వరదలు వచ్చినా తుఫాన్ ఇచ్చినా ఏం వచ్చినా అవి కొట్టుకొని పో కాబట్టి దేవుడు ఎందుకు ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేస్తాం మనం అనుకోవచ్చు నేను స్థిరంగానే ఉన్నాను నేను పునాది మీద కట్టబడ్డం నాకు సత్యం తెలుసు వాక్యం తెలుసు నేను సేవ చేస్తున్నా పరిచర్ చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా వాక్యం చెప్తున్నా అన్ని విధాలు నేను కరెక్ట్ అనుకోవచ్చు కానీ నీ పునాది కరెక్ట్గా ఉందా నీ పునాది కొలత ప్రకారంగా ఉందా అనేది మనం పరిశీలించుకోవాలా ప్రతిదీ పరిశీలించుకోవాలా మనం కొన్నే పరిశీలించుకుంటాం కానీ సమస్తాన్ని మనం పరిశీలించుకోవాలా అంటే ఈ చివరి కాలంలో నీ పిలుపు నీ ఏర్పాటును నువ్వు నిత్యం చేసుకో అది నిత్యమా కాదా అనేది షూర్ చేసుకోవాలా చూడండి అది నిత్యమా అని గుడ్డిగా నన్ను నేను కాదు తాను నిలుచున్న వాడు పడిపోకున్నట్లు దాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు కాబట్టి ప్రతి దశలో నువ్వు ఏ పునాది మీద కట్టబడ్డవు చూడండి కేబీపీఎంలో ఈ చెప్పబడిన ప్రతి వాక్యాలు మన గ్రూపు కొరకు ఈ వాక్యాలు ఎక్కడికెక్కడ వెళ్ళిపోతాయి ఎంతో మంది పార్సర్స్ వింటున్నారు అమెరికా దేశం ఇన్నో రాష్ట్రాలు ఎన్నో దేశాల నుంచి ఉంటున్నారు ఇవి ఇవి కేబీపీఎం గ్రూప్ కొరకే కాదు ఈ వాక్యం మన కొరకు కాదు అందరి కొరకు కాబట్టి ఇవెక్కడెక్కడో వెళ్తున్నాయి వాక్యాలు కాబట్టి ఈ చివరి కాలంలో నీ పరిచర్య నీ సేవా జీవితం నీ జీవన విధానం ప్రతి విషయంలో మనము సంపూర్ణతలో మనం ముందుకెళ్ళాలా పరిశుద్ధులు సంపూర్ణ కావాలా కాబట్టి ఒక దశలన్నట్టు కాబట్టి ఒక దశ నుంచి ఒక దశకి నీ పరిచయం నువ్వు ముందుకు తీసుకెళ్లాలా అంటే నువ్వేం చేయాలా పునాది మీద కట్టబడ్డ వారి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు నువ్వు మొదటి నుంచి ఏమిన్నావు ఏ స్ప్రోజప్తుడు మొదటి నుంచి ఏం రాయబడ మీరు వినలేదా మీరు చదవలేదా అనడు కాబట్టి ఈ రోజు క్రైస్తవ జీవితంలో మొదటి నుంచి రాయబడ్డ అది చదివినారు కానీ ఈ రోజు ఎందుకు వాళ్ళు అది అబద్ధమని నమ్మకుండా సత్యమని నమ్మకుండా ఎందుకు అనేకులు వెనక ఏసు ప్రభు మహోన్ స్వార్థ ఆరోగ్యంలో మన ప్రభువు ఎన్నో ఆత్మీయమైన విషయాలు చెప్తున్నప్పుడు శాస్త్రలు పరిశీలలు ఎందుకు వాటిని స్వీకరించలేకపోయినారు ఇది కఠినమైన మాట ఇది ఎవడు దీన్ని సహించగలడు ఎవడు దాన్ని వినగలడు నా రక్తము నా శరీరం తిని తాగువాడు నిత్య గలవాడు అంత దినంలో వాడిని లేపుతున్నాడు ఏసు ప్రభు నుంచి దిగొచ్చిన మన్నాను నేనే అన్నాడు నేనే జీవాహారం మీ పితరులు మనం తిని చనిపోయినారు కానీ నా నా తిని తాగువాడు ఎన్నటికి చనిపోడువాడు నీత్యీవం గలవాడు అని చెప్పినప్పుడు ఎంతోమంది ఆయన వెంబడించే శిష్యులంతా శాస్త్రులు పరిచయలు చివరికి ఆయన సేవకులు కూడా అనేకులు అనుంది వాక్యం అనేకులంటే ఎంతోమంది ఏసు ప్రభు వెంబడించిన వాళ్ళు ఆరోగ్యానికి వచ్చేవారికి ఎంతమంది వెనక తీసినారు అందుకే ఏసు పిలవబడ్డవారు అనేకులు ఏర్పచ్చబడ్డ వాళ్ళు కొంతమంది పిలవబడ్డ వాళ్ళు అనేకులు ఉన్నారు ఏర్పచ్చబడలు కొంతమంది ఆ ఏర్పచ్చబడ్డల వాళ్ళు నువ్వు నేనున్నవా పిలవడ్డ దేవుడు అందరూ పిలిచిండు ప్రతి ఒక్కరూ పిల్లబడ్డ కానీ ఎవరు ఆయన పిలుపుకి స్పందించినారు ఎవరు ఆయన వాక్యానికి విధేత చూపించినారు ఎవరు ఆయన వాక్యానికి విధేత చూపించి ఇది సత్యమైన నమ్మి అని గుర్తించగలిగినారు కష్టమే ఈ చివరి దినాల్లో అనేకులు ప్రేమ చలారిపోతారు సాధ్యమంతే ఏర్పరచబడే వాడు కూడా వాడు పడిపోతాడు ఖచ్చితంగా పడిపోతాడు ఏ స్పరి చెప్పింది ప్రవచనం ద్వారా కాబట్టి అందుకు మనం పడిపోవద్దు ప్రవచనం హెచ్చరిస్తుంది నువ్వు కదిలింపబడే టైం అది అంత భయంకరమైన దినాలు మనం ఉంటుంది అందుకు మనము బహు జాగ్రత్త కలిగి నీ పునాది నువ్వు స్థిరపరచుకోవాలా నువ్వు ప్రతిష్ఠితం చేసుకోవాలా దేవుని వాక్యంలో కేవలం వాక్యంలోనే చూడండి కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది మీరు విన్నట్టే మొదటించి మీరు ఏమిన్నారు ఏం చదివినారు ఏమున్నా కదా ఆకాశం కింద ఉన్న సృష్టికి సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షించి తొలగిపోక కాబట్టి ఈ సృష్టికి మొదటించి ఏ సువార్త సత్యం ప్రకటించబడిందో దాని నుంచి మీరు తొలగిపోకుండా ఆ నిరీక్ష నుంచి అని చెప్తున్నా అంటే తొలగిపోతారు తొలగిపోతారు అనేకులు తొలగిపోతారు అనేకులు వెనక తీస్తారు అనేకులు ప్రేమ చల్లారిపోతుంది సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సహితము పడిపోతారు కాబట్టి మీరు జాగ్రత్త ఉండాల కాబట్టి నీ ఆత్మీయ జీతాన్ని నువ్వు ప్రతిష్ఠితం నీ ఆత్మీయ జీతాన్ని సంపూర్ణంగా ప్రభులు కట్టుకోవాలా నీ పరిచర్యను ప్రభులో కట్టుకోవాలా దాన్ని ఇంకా ఉన్నత స్థితికి నువ్వు తీసుకొని పోవాలా కాబట్టి ఎలాంటి పరిచర్ గురించి దేవుడు మాట్లాడుతుండో ఇంకొంచెం ముందుకెళ్ళాక మనం చూస్తాం కాబట్టి ఈ నిరీక్ష నుంచి తొలగిపోక విశ్వాస నిలిచి చివరికి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు చివరికి మనుషు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం ఉంటుందా ప్రేమ ఉంటుందా చివరికి నిలిచేది విశ్వాసమే ప్రేమనే కాబట్టి విశ్వాసం అంటే ఆయన ప్రేమిస్తే నీకు విశ్వాసం ఉంటుంది ఆయన ప్రేమించకపోతే నీకు విశ్వాసం ఉండదు ఒకవేళ విశ్వసించి ఆయన ప్రేమించకపోయినా కష్టమే కొంతమంది నమ్ముతారు కానీ ప్రేమించరు ఇది కూడా కష్టమే కాబట్టి రెండు ఇంపార్టెంటే రెండు కష్టమే నువ్వు విశ్వాసం ఉంచి ప్రేమించకపోయినా కష్టమే ప్రేమించినాక విశ్వాసం ఉంచకపోయినా కూడా కష్టమే కాబట్టి మనం ఏ లెవెల్లో ఉన్నాం మనం ఏ కొలతోలో మనం ఉన్నాం ప్రతి ఒక్కరు పరిశీలించుకోవాలి చెప్పేవాడు కానీ వినేవాళ్ళు కానీ ఎవరైనా గాని ప్రతి ఒక్కరు పరిశీలించుకోవాలా నీ వాక్యంతోనే నువ్వు కొలత వేసుకోవాలా కొలకర్ర దేవుడు మనకి ఇచ్చింది ఆల్రెడీ ఆ కొలతో నువ్వు కర కొలత వేసుకోవాల కాబట్టి విశ్వాస నిలిచి ఉండి ఇది మీకు కలుగును ఏమి కలుగుతుంది ఈ రీతిగా ఉన్న వాళ్ళకి జీవితంలో ఏమి కలుగుతుంది పౌర రీతిగా ఉన్నాడు నేను ఆ సువార్తకు పరిచారకునైతిని కాబట్టి పరిచర్య చేసే సేవా జీవితంలోన మనమంతా ఏ రీతిగా అలాంటి పరిచర్యను పొందుకోవాలంటే ఏ రీతిగా ఉండాలా అనే అక్కడ చెప్పబడుతుంది కాబట్టి ఎలాంటి పరిచర్య పౌలు చేసింది చెప్పండి పౌలు సేవా జీవితంలో మనం ఒకసారి మనం పరిశీలించినప్పుడు అతను యుహోవ భక్తుడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వాడు ఏసు ప్రభు అంటే ఆయన నమ్మని వాడు కాబట్టి యహోవై దేవుడు యహోవై ఏశ్రవని తెలీదు అంటే అదొక గుడ్డి మతం అన్నట్టు అదొక మతం మా యూదో మతాన్ని కాపాడుకోవాలా అనే ఆ తాత్పర్యం కలిగిన వాడు దాని కొరకు ఎంతగానైనా తెగించిన వాడు మరణాన్ని మరణము ఎంత భయంకరమైందో అనేకులు చంపుకుంటూ పోయి మరణమే ఆయనకు ప్రాణాధారమైన అంటే చంపడమే ఆయనకు ఆయన ఒక పనిగా పెట్టుకున్నాడు ఆయన పావులు అదొక పరిచయం అనుకున్నాడు ఆయన కాబట్టి ఈ రోజు చూడండి తన ఉనికిని కాపాడుకునే పరిచర్య ఈ రోజు క్రైస్తవ జీవితంలో ఎలాంటి పరిచర్య చేస్తున్నారు ఈ లోకంలో ఎవరి గురించి మనం తప్పుగా మాట్లాడం ఎవరి గురించి తప్పుగా మాట్లాడడం దేవుడు ఈ వాక్యాన్ని మనకు బయలుపరిచినప్పుడు నేను చెప్తాను ఎందుకు దేవుడిని ఈ వాక్యం నాకు చూపించను చివరిగా నేను చెప్తాను ఒక చిన్న సాక్ష్యం కాబట్టి ఇక్కడ ఎందుకు దేవుడు ఆ రీతిగా చేస్తున్నాడు ఎందుకు గ్రహించలేని స్థితిలో ఉన్నారు మనుషులు యన తన మతాన్ని కాపాడటానికి ఎంతగానో ప్రాయసపడి వీళ్ళు క్రైస్తవ మతం అని కొత్త మతం తీసుకొచ్చిండ్రు ఇదేంది మా ధర్మశాస్త్రకి విరుద్ధంగా ఉంది అని ఆయన ఏం చేసిండు ఆ యోదో మత పెద్దల దగ్గర అధికారం పొందుకొని అనేకులు చంపుకుంటూ పోయిండు అదే సేవ అనుకున్నాడు ఆయన కాబట్టి వాళ్ళ ఉనికిని కాపాడుకునే సేవ అన్నట్టు దాని ఎంతగానో తెగిస్తారు పాస్టర్స్ ఈరోజు తెగిస్తలేరా ఎంతోమంది నరహంతకులుగా కావట్లేదా ద్వేషించడం వల్ల ఎంతో మంది ఒక చర్చి నుంచి ఒక చర్చికి పోయిన వాళ్ళ మీద కోపము ద్వేషము చూపించేవాళ్ళు లేరా కాబట్టి ఒక నేను పౌలు వాణ్ణు ఒక అపోలో వాణ్ణు అని చెప్పుకుంటున్నారు కానీ పౌలు ఎవడు అందరూ ఒకటే కదా అందరు జత కదా అని ఎందుకు గ్రహించలేని స్థితులు ఉన్నారు మనుషులు ఈరోజు అసలైన పురాణం మీద కట్టబడ్డ అసలైన సత్యం తెలుసుకొని ఆ సత్యం కొలత వేసుకొని వాళ్ళ జీతాలు కట్టుకుంటారు కాబట్టి అది మనకి బోధిస్తుంది ఆ వాక్యం పౌలు ప్రాణాదానమైనట్టు అనేకులు చంపుకుంటూ అరిధి చేస్తున్నాడు తన చివరికి ఎలాంటి పరిచర్య ఒక్క దర్శనంతో ఆయన జీవితమే మారిపోయింది ఆయన జీవితం మారిపోయింది ఒక్క దర్శనంతోనే జీవితం మారిపోయింది అక్కడి నుంచి ఏసే క్రీస్తుని ఆయన సజీవుడు ఈ నిజంగా దేవుడే దేవుని కుమారుడు అని ఆయన బోధించ ఆరంభించిండు అంతకాలము ఆయన ఎలాంటి ఎలాంటి సేవ చేసిండు తన మతం కాపాడుకోనికి ఆయన ఎంతగానో ప్రయాసపడి కానీ అదే సత్యం అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఏసు ప్రభు దర్శనం ఆయన చూసిండో ఆయన జీవితమే మారిపోయింది అప్పుడు అసలైన పునాది మీదకి కాబట్టి ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేసుకుంటా అది మీకు కొంచెం భరించాలా కాబట్టి దేవుడు ఎందుకు ఆ అరవై మంది ఆ శిష్యులు అరవై అధ్యయ ఆరోగ్యంలో యవన్ సువార్థ ఆరోధ్యంలో చెప్పింది ఎందుకు అనేకులు వెనక తీసినారు అక్కడ ఇది కఠినమైన మాట అన్నారు కాబట్టి దేవుని మాట ఎప్పుడైనా కఠినంగా ఉంటుందా ఒకవేళ నీకు కఠినంగా ఉందంటే నీ హృదయం తాగుతుంది ఆ వాక్యం ఈరోజు ఆ వాక్యం నా హృదయం తాగుతుంది అప్పుడు దేవుడు మాట్లాడుతున్న అక్కడ నేను చెప్పే మాటలు మీరు అభ్యంతరపడుతున్నారా ఎంతమంది అభ్యంతర పట్ల చెప్పండి ఈరోజు మేము నమ్ముకునేదే సత్యం అని చెప్పుకొని గుడ్డిగా నమ్మిపోయే వాళ్ళు ఎంతమంది లేరు సేవకులు ఈరోజు వాక్యాన్ని పరిశీలించకుండా సత్యం గ్రహించకుండా ఎందుకు ఆ రీతిగా వాళ్ళు వెనక తీసినారంటే వాళ్ళు ఇంకా శరీరకంగానే ఉన్నారు ఏ సుప్రభుతో పాటు ఉన్నవాళ్ళు ఏ సుప్రభుతో పాటు తిరిగిన వాళ్ళు అద్భుతాలు చేసిన వాళ్ళు ఆయనతో పాటు అద్భుతాలు చూసిన వాళ్ళు చివరికి ఏమైంది ఆయన వాక్యాలు చెప్పే వారికి ఆరోధ్యంలో ఇది కఠినమైన మాట ఎవడ దీన్ని సాధించాలన్నాడు అప్పుడు ఏసు ప్రభు చెప్తున్నాడు అంటే ఆయనతో పాటు ఉన్నవాడు ఉన్నా కానీ ఇంకా వాళ్ళు ఆత్మీయ స్థితులు ఎదగలేని స్థితులు అంటే ఇంకా శరీరంగానే చూస్తున్నారు చూడండి నేను చెప్పే మాటలు ఆత్మను జీవమునయుని అంటారు ఏసు ప్రాభు ఒకసారి మన వాక్యాన్ని పరిశీలించినప్పుడు యహన్ స్వార్త ఆరోధ్యాయము యహోన్ సువార్త ఆరో అధ్యయం అరవై వచనంలో ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు చూడండి ఆయన శిష్యుల్లో అనేకులు విని ఇది కఠినమైన మాట ఎవడు దీన్ని సాగించినారని చెప్పుకునే తన శిష్యులు దీన్ని గుచ్చి సనుగుంచారని తనలో తాను ఎరిగి వారి ఇట్లా నిన్ను మీరు అభ్యంతర ఎంతమంది అభ్యంతర చూడండి అందుకు నీ పిలుపు నీ ఏర్పాటును నిశ్చయం నువ్వు ఏ పునాది మీద కట్టబడ్డ వాడవైతే ఆయన చెప్పే మాటకుని విధేత చూపిస్తావు ను అర్ధం చేసుకోగలవు ఆలోచించగలవు కాబట్టి వాళ్ళు ఆ రోజు అర్థం చేసుకోలే వాళ్ళు శిష్యులు కొంతమంది అర్థం చేసుకున్నారు కానీ కొంతమంది అర్థం చేసుకోలే కానీ ఎక్కువ సంఖ్య అనేకులంటే చాలా పెద్ద సంఖ్య అది అభ్యంతర పడ్డారు అలాగైతే మనుషు కుమారుడు మునుపున్న చోటుకు వెక్కిట మీరు చూసేలా మీరు ఏమంటారు మనుషు కుమారుడు ఎక్కడున్న ఫస్ట్ పర్లోకముడు అయినా ఆయన పరలోకి నుంచి దిగొచ్చారంటే ఎవరో నమ్మిండ్రీని వడ్లవాడి కుమారుడు కాదా ఏసేపు కుమారుడు గాడా ఈయన పరలోక నుంచి ఎప్పుడు దిగొచ్చిండు చూడండి బైబుల్ అంతా ఇది ఆత్మీయ విధానం ఆయన చెప్పే పత్తి భాష ఆత్మీయమైంది పరలోక భాష అందుకే ఎవరికి అది అర్థం కాదు కాబట్టి వాళ్ళకి అర్థం కాలే ఎందుకు అర్థం కాలేదంటే అప్పటికి వాళ్ళకి ఆత్మ అనుగ్రించబడలేదు ఏ స్పంట దేవుడు అన్ని చేశారు కానీ అది మటుకు దేవుడి ఇవ్వలే ఆ వివేచ వరకు వాళ్ళకి ఇవ్వలేడు దేవుడు కాబట్టి ఆయన వాళ్ళ ట్రైన్ చేసుకున్నాడు వాళ్ళ స్థితిగతులు వాళ్ళు ఎంతవరకు వాళ్ళు వినగలరు ఎంతవరకు సైన్ చేయాలని వాళ్ళ హృదయాలను వాళ్ళ జీవితాలను ట్రైన్ చేస్తున్నాయన ఇంకా ఆ లెవెల్లోకి తీసుకుపోలేదే ఏసుప్ర వాళ్ళని శిష్యులు కట్ట తరిబీ తీసుకుంటూ ఆయన ఏమిటో దిప్పుకుంటా ఉన్నాడు కానీ ఎప్పుడు తరిబీ దించిండో పరశుద్ధాత్ముడు వచ్చినప్పుడే సంపూర్ణతలు వెళ్ళిపోయింది వాళ్ళు అప్పుడు ప్రభు చెప్పే వాక్యాలు అర్థమైంది అప్పటి వరకు వాళ్ళు ఆయన ఏం చేసిన వాళ్ళ మైండ్ ని వాళ్ళ విధానాల్ని పైన మంది చూసి రకాలుగా ఉన్నారు వాళ్ళందరినీ సహిస్తూ ఓరుస్తూ సహనిస్తూ అన్నిటిని ట్రైన్ చేసుకుంటూ తీసుకెళ్తా ఉన్నాడు అన్ని చెప్పుకుంటూ పోతున్నాడు కొన్ని అర్థం కాకపోతే అడిగినారు తెలుసుకున్నారు వెళ్తున్నారు కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు ఇవన్నిటిని మనం పరిశీలించాల కాబట్టి అక్కడ ప్రభు చెప్తున్నారు అరవై మూడు వచ్చినంలో ఆత్మీయనే నీ ఆత్మనే జీవింపజేయచ్చులది శరీరము కేవలం నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన ఉన్న మాటలు ఆత్మయ్య జీవమునై ఉన్నవి కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాట ఆత్మను జీవము అంటే ఆత్మ సంబంధమైన వాటలు అందుకు అర్థం కావనట్టు ప్రకృతి సంబంధం ఉన్న ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు అందుకు వాళ్ళు ఇంకా ప్రకృతి సంబంధం అక్కడ శిష్యులు కొంతమంది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు వెనక మీరు విశ్వసించిన వారు కొందరు ఉన్నారు అని వారితో చెప్పాను విశ్వసించిన వాళ్ళెవరు విశ్వసింపే వాళ్ళెవరు ఆయన తెలుసు కాబట్టి ఎవడు సహించడంటే ఈ బోధలు ఎవడు సహించగలడు ఎవడు భరించగలడు అందుకు నువ్వు పరిశీలించుకోవాల నువ్వు మోసపోతు కాబట్టి పౌలు సేవా జీవితము ఆయన ఆత్మలో ఎంత ఎదిగిండే అపోస్తుల్లో పైన మంది శిష్యులు ఏ స్ప్రవతో పాటు సేవ చేసిన వాళ్ళు ఏ పాటు తిరిగిన వాళ్ళు ఆయనతో పాటు అద్భుతాలు చేసిన వాళ్ళు చివరికి అక్కడి వరకే వాళ్ళ లెవెల్ ఆగిపోయింది కానీ పౌలు ఆయనతో పాటు తిరగలేదు ఆయనతో పాటు సేవ చేయలేదు కానీ ఆయన ఉన్నత స్థితికి ఎదిగిపోయిన ఆయన మూడు ఆకాశం వరకు వెళ్ళిపోయిన ఆత్మలో కొత్త నిబంధన కాలంలో కొత్త నిబంధన పుస్తకాల్లో ఎక్కువ పుస్తకాలు ఆయనే రాసిండు అయన అంతలో ఆత్మను ఎదిగను కాబట్టి మిగతా వాళ్ళు అంతవరకే ఒక లెవెల్ వరకు ఆగిపోయి చాలు ఉన్నకాడికే చాలనుకున్నారు ఉన్న కాడికే చాలనుకున్న వాళ్ళకి ఏది కూడా అర్థం కాదు నువ్వు ఆత్మలో నువ్వు నువ్వు ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోగలవు అందుకు పౌలు ఎన్నో విషయాలు తెలుసుకొని ఆత్మీయ జీవితం ఏందో విలువైందో ఆయన గ్రహించగలినాడు రాతి పలకల మీద రాయబడ్డ ఆ పైన ఆజ్ఞలు ఇస్రాయల్ ప్రజలు ఆ రాతి పలకరి రాబడ్డ ఆ పది ఆజ్ఞల గురించి ఆయన చెప్తూ నిర్గమా కాండంలో మనం చూసినప్పుడు అది అది ఒక పరిచర్య రాతి పలకల మీద పరిచర్య ఇసలాల్ ప్రజలకు దేవుడు ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వాళ్ళు నిబంధన చేసుకున్నారు అక్కడ కానీ అక్కడ చదివి వినిపించినారు వాళ్ళకి వాళ్ళు విన్నారు అంతే కానీ విని వాళ్ళు ఆమోదం పొందుకొని తర్వాత ఏం చేసి మోషే చేనే పరతం మీద మళ్ళా వెళ్ళినప్పుడు కింద మొత్తం విగ్రహార్థం చేసి మొత్తానికి ఆజ్ఞ ఉల్లంఘించిన వాళ్ళు కాబట్టి ఆ వాక్యము వాళ్ళ రాళ్ళ మీద ఎందుకు చెక్కబడింది చూడండి రాళ్ళ మీద చెప్తే ఏమైనా లాభం ఉంటుంది అర్థం ఉంటుందా అంటే కఠినంగా ఇస్రాయల్ ప్రజలు కఠినంగా ఉన్నారు వాక్యం వాళ్ళు కఠినపరుచుకున్న వాళ్ళు హృదయాలు అందుకు దేవునికి అవిధేత చూపించి సంహార చేత సంహరింపబడ్డరు అరణ్యంలో కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది విశ్వాసంలో మనం తొలగిపోకుండా ఉండాలా అనే విషయం చెప్తుండు కాబట్టి అపోస్తులు కూడా శిష్యులు కూడా మొదట పరిచయం ఎట్లా చేసిండు ప్రభుతో పాటు ఉండి అన్ని తెలుసుకున్నారు తర్వాత ఆయన ఎన్నో విషయాలు వేస్తున్నావు చెప్పిండు ఎన్నో విషయాలు చెప్పిండు కాబట్టి చివరికి ఆయన శిలవు మండలం టైంకి ఆయన ఏం చేసిండంటే నేను మీతో ఇంకా చెప్పాల్సిన సంగతులు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు దుఃఖంలో ఉన్నారు వాళ్ళ ఏడుపు ఏంటంటే వాళ్ళ బాధ ఏంటంటే ఏశు ప్రభు ఇంతకాలం మాతో పాటు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన తిరిగి పనిలోకి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మాకు ఏంది మా పరిస్థితి ఏందని ఎంతగానో వేదంతో ఆయన వాళ్ళు దుఃఖం పడుతున్నారు కానీ ఆ టైంలో యేసు ప్రభు ఒక మాట చెప్తుండే నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం ఆదరణ తిరిగి మీ దగ్గరికి పంపిస్తా వేరొక ఆదరణ ఆయన వచ్చి మీకు సమస్తాన్ని బోధిస్తాడు కాబట్టి తండ్రిని గుచ్చిన వాగ్దానము పొందువరకు మీరు ఎరుశలంలో ఉండండి అని చెప్పినప్పుడు తర్వాత ఏం జరిగింది అనే విషయం మీకు అందరూ తెలుసు దానికి ముందు ఏసు ప్రభుని యేసు ప్రభుని పేతులు అనడు యేసు ప్రభు ఎవరైనా తెలియని ఆయన బొంకిండు శిష్యులు ఎవరైనా స్థిరంగా ఉన్నారా అపోస్తలు ఎవరైనా స్థిరంగా ఉన్నారా ఎవరు స్థిరంగా కానీ వాళ్ళ జీవితం ఎప్పుడు పరిపూర్ణమైంది ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆయన చెప్పిన మాట విధేత చూపించి ఆయన ఆత్మ కొరకు ఎప్పుడైతే కనిపెట్టుకున్నారో అప్పుడు వాళ్ళు ఆయన ఆత్మ దిగొచ్చినప్పుడు అప్పటి నుంచి వాళ్ళ పరిచయం స్టార్ట్ అయింది అక్కడి నుంచి మీరు చూడండి వాళ్ళ కాలాలు ముగించేంత వరకు వాళ్ళ పత్రికల్లో కానీ వాళ్ళు రాసిన ఆత్మీయమైన విషయాలు కానీ ఏమన్నా కానీ ప్రతిది ఎప్పుడు కూడా వాళ్ళ త్రొట్ దానికి ముందు వాళ్ళు ప్రకృతి సంబంధంగానే ఉన్నారు క్రైస్తవ జీవితంలో ఇది కొంచెం కఠినంగా ఉండొచ్చు మనకి ఎందుకు ఆ శిష్యులు వెనక తీసినారు వాళ్ళు తర్వాత ప్రవ్వ అంటున్నాడు మీరు కూడా వెళ్ళిపోతారా శిష్యులారా అన్నప్పుడు పేతులు మాట్లాడుతున్న అక్కడ ఎక్కడికి వెళ్ళగలం ప్రవ్వ నువ్వే నీత జీవం మాట్లాడగలవాడు కదా మేము ఎక్కడికి వెళ్ళగలం నువ్వు ఇచ్చి అన్నప్పుడు అప్పుడు దేవుడు అక్కడి నుంచి వాళ్ళ మీద వాళ్ళే పన్నెండు మంది శిష్యులు తయారైనారు తర్వాత చాలా మంది శిష్యులు తయారైనారు కాబట్టి ఎంబడించిన వాళ్ళు ఎంతమంది ఎంతమంది శేషం మిగిలింది అందుకే ఒక చిన్న గుంపులు దేవుడు ఎప్పుడు ఏర్పరచుకుంటాడు పాత నిబంధన కాలంలో కానీ క్రొత్త నిబంధన కాలం కానీ చిన్న గుంపులు దేవుడు ఒక శేషాన్ని పెట్టుకుంటూ ఉంటాడు మనమే గొప్ప కాదు ఏ అన్నాడు ఏలైతే మాట్లాడుతుంది దేవుడు దేవుని వాకు మాట్లాడుతుంది ఏలే మాట్లాడుతున్నాడు నువ్వు ప్రవ్వ నేను ఒక్కనే రోషం కలిగిన్నాను ప్రవ్వ నీ రోషం కలిగి ఉన్న అంటే మిగతా వాళ్ళంతా పనికిరాని వాళ్ళు అన్నట్టు నేను స్పెషల్ గా ఉన్న ప్రవ్వ నేను రోషం కలిగి ఉన్న అని ఆయన దేవునితో వాదిస్తున్నాడు దేవుని వాక్ ఏం చెప్తుంది దేవక్తి ఏం బోధిస్తుంది ఏలియా నువ్వు కాదు ఇంకా బయలుకు మోకాలని ఏడు మందిని శేషంగా పెట్టుకున్న వాళ్ళని దాచి పెట్టుకున్న నువ్వు ఒక్కడవే కాదు ఏలియాడు కాబట్టి మనం ఒక్కరిమే కాదు ఎంతో ఉన్నారు ఆ చిన్న గుంపు వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే అక్కడ ఆయన ఏం చే ఎట్లా ప్రార్థన చేస్తున్నాయినా కాబట్టి ఈ గుణగణం సేవకులు ఉందా లేదు రోజు నేనే గొప్పవాడిని వీళ్ళంతా మంచి వాళ్ళు కాదు అని చెప్పే వాళ్ళు లేరా సేవకులు చాలా మంది చూసాం నేనైతే వాళ్ళతో మనకు అవసరం లేదు నేను ఉండొద్దు ప్రాబ్ ప్రార్థన చేసుకుంటా ఎందుకంటే నాలో అలాంటి గర్వం రావద్దు అలాంటి ఆహంనాలు రావద్దు ఆయన పాదాల దగ్గర కూర్చొని దీన మనసు కలిగి ఆయన దగ్గర కూర్చొని నేర్చుకొని ఆయన కాడిమొయ్యాల ఆయన అడగాల ప్రతిదీ లూసి పరో గర్వించే వాడు పడిపోయాడు వాడు వాడు గర్విష్టగా ఉన్నాడు నాలాంటి గొప్ప దూత ఎవరు లేడని గర్వించ గర్వించే పడిపోతారు అందుకు మనలో ఎప్పుడు గర్వం రావద్దు అహం రావద్దు మనల్ని ఎప్పుడు కూడా అది నీకు తెలియదు నీ ఎదుటి వాడు తెలుస్తుంది నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావో అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి అది ఎప్పుడు కూడా మనకు దూరంగా దూరంగా పెట్టుకోవాలి అది మనకు అవసరం లేదు క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలి అన్నిటిని భరిస్తూ సహిస్తూ మనకు ముందుకు పోవాలి అప్పుడే అనే రాజ్యాన్ని మనము కట్టగలం అందుకే వాళ్ళు ఎప్పుడైతే ఆ నుంచి వాళ్ళ సేవ పరిచయాలు స్టార్ట్ అయింది దానికి ముందు ఆ శిష్యులంతా కూడా ఏసే క్రీస్తని యర్షన్యంలో ఎంతగా వాళ్ళు ప్రకటించినారు వాక్యాన్ని ఎంత ధైర్యంగా ప్రకటించారు వాక్యం అంత ధైర్యం ఎట్లా వాళ్ళు చెప్పండి అంత ముందు పెరిగి వాళ్ళు ఉంది కానీ ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నారో అప్పటి నుంచి వాళ్ళకి ధైర్యం వచ్చింది వాళ్ళ సేవలో విశేషమైన అద్భుతాలు జరిగినాయి గొప్ప యుద్ధమే చేసింది వాళ్ళు అంతా వ్యతిరేకించిన గాని ఈడ్చి పడేసిన రోడ్డు అంతా బయట పడేసిన రాలతో కొట్టినా కానీ సహిస్తూ ఏమి దూషించకుండా ఎదురాని మాట్లాడకుండా ప్రభు ప్రేమ చూపిస్తూ క్రీస్తును ప్రకటించినారు వాళ్ళు అంత మార్పు అంత విధేయత వినయము ఎప్పుడు వచ్చింది వాళ్ళకి కేవలం అభిషేకం పొందుకున్నప్పుడే వచ్చింది అంత ముందు లేదు అంత ముందు జీవితంలో ఒకసారి మనం పరిశీలించిన శువార్తల్లో మీరు ఎప్పుడైనా ఎట్లా ఉన్నారు తర్వాత ఎట్లా ఉన్నారు అనుమానించినారు భూతం అన్నారు భయపడ్డరు బోధ కూడా మీద నడవమన్నారు ఎన్నో టెస్టులు చేసిన దేవుడిని కాబట్టి దేవుడు విడిచిపెట్టిండ విడిచిపెట్టిండ విడిచిపెట్టలే అదొక అనుభవం ఇదొక అనుభవం ఆత్మీయ అనుభవాలు రకరకాలుగా ఉంటాయి నువ్వు ఆత్మీలో ఎదిగేటప్పుడు స్టార్టింగ్ అప్పుడు ఒకేలాగా ఉంటావా చిన్నప్పుడు నువ్వు పాలు దాగుతున్నావు తర్వాత బంద్ ఆడతావు కాసేపు నిలబడతావు పడతావు తర్వాత స్థిరంగా నిలబడతావు తర్వాత అన్ని తెలుసుకుంటావు ఆత్మీయ స్థితి కూడా అంతే కాబట్టి ఎక్కడ వేసిన గోంగలు అక్కడ నీ ఆత్మీయ స్థితి నీ ఆత్మీయ ర్యాంక్ అనేది ముందు తీసుకొని పోవాల లేకుంటే నువ్వు అక్కడే ఉండిపోతావు అదే సత్యం అని గుడ్డిగా దేవునితో వాదించుకుంటూ పోతా ఉంటావు అది కాదు దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుడు బయలుపరిచినప్పుడు సత్యము ఏ రీతిగా మనం తని పరిశీలించాలా అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వాళ్ళ పరిచర్ ఎట్లా ఉంది విశేషమైన కార్యాలు జరిగినాయి కాబట్టి అంత బోల్డ్నెస్ అయింది ఎట్లా వాళ్ళకి అంత ధైర్యం అంటే పరిశుధాత్మ దేవుని శక్తి వాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి వాళ్ళు రాళ్ళతో కొట్టారు రంపాలతో కోసినారు ఎంత చేసినా కానీ గొప్ప యుద్ధం చేసింది వాళ్ళు కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఒక యుద్ధం అని మనకు తెలుసు ప్రతి ఒక్కటి యుద్ధం చేయాల ప్రతి పరిస్థితులను యుద్ధం చేయాల వాళ్ళు యుద్ధం చేసినారు కనిపిస్తలేదు అక్కడ అపోస్తున్న కార్యం చదువుతామని తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి యుద్ధం చేసిండో అంత ధైర్యము వాళ్ళకి ఎట్లొచ్చింది వాళ్ళకి కాబట్టి అంత ముందున్న ధైర్యము తర్వాత ఉన్న ధైర్యము చూడండి మీరు పరిశీలించండి ఎలాంటి పరిచర్ చేశారంటే ఆత్మ సంబంధమైన పరిచర్య కాబట్టి ఈ లోకంలో మనుషులు ఎలాంటి పరిచర్ చేస్తారంటే ఇంకా వాళ్ళు ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు మనం ధర్మశాస్త్రం లోపలు ఉన్నం ఇంకా ఈ లోకపరమైన ఆచారాలతోనే పరిచర్య చేసుకుంటూ పోతున్నారు కానీ అది ఆత్మ సంబంధమైన పరిచర్య అని వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోతున్నారు ఈరోజు క్రైస్తవులు అందుకే దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు కాబట్టి ఒక కాలం వచ్చినప్పుడు నేను వాళ్ళతో ఒక నిబంధన చేస్తా ఒక తరం వారితో ఒక నిబంధన చేస్తా అది ఎలాంటి నిబంధన ఒకసారి మనం చదివినప్పుడు ఇర్మియా గంధము ఇర్మియా గంధము ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం ఇర్మియా గంధం ముప్పై అధ్యాయము ముప్పై ఒకటో ఒకసారి మనం జాగ్రత్తగా దీన్ని పరిశీలిస్తే ఇక్కడ అర్థమవుతుంది ఇదిగో నేను ఇస్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చినవి ఇది ఇదే యహోవాకు అది ఐగుతులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకుని దేనుమున మొట్టమొదట వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు అన్నాడు అక్కడ కాబట్టి ఎలాంటి నిబంధన చేసిన దేవుడు కాబట్టి ఆ నిబంధన ఉన్న వాళ్ళు ఆ నిబంధన దేనికి సంబంధించింది కాబట్టి క్రొత్త నిబంధన దేనికి సంబంధించింది ఆ పరిచర్య దేనికి సంబంధించింది క్రొత్త నిబంధన పరిచర్య దేనికి సంబంధించింది రెండు ఒకటే కాబట్టి పరిపూర్ణత ఎట్లా వస్తుందనేది మనం అర్థం చేసుకోవాలా అంటే ఒక దశ నుంచి ఒక దశకి పరిపూర్ణత ఎట్లా వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలా నేనా సేవా జీవితం కూడా అట్లా పరిపూర్ణతలోకి పోవాలా అనేది పౌ పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అది ఏంటిదంట నేను వారి పెనిమిటినైన అయినను వారు ఆ నిబంధన భంగం చేసుకునేది ఇదే యహో కాబట్టి ఆయన భర్తలాగున్నాడు కాబట్టి ఆయన చేసిన నిబంధన అట్లా ఉండే పాత నిబంధన కాలంలో కానీ వాళ్ళతో చెక్కబడ్డ ఆ నిబంధన ధర్మశాస్త్రం జాని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేసిందో విగ్రహార్థికులు అయిపోయి వాక్యాన్ని ఉల్లంఘించినారు ఎంత ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు వాళ్ళ హృదయం తప్పిపోతూనే ఉంది వాళ్ళ హృదయంలో వాక్యం పోతలేదు వాళ్ళు గ్రహించలేని స్థితులు ఉన్నారు ఎందుకంటే ఆ రాతి పలకం ఎందుకు రాయబడదంటే వాళ్ళ హృదయాలు కూడా కఠినంగానే ఉన్నాయి అట్టనే కనిపిస్తుంది అక్కడ కానీ తర్వాత దేవుడు చెప్తున్నారు అక్కడ ఈ దినం తర్వాత అంటే ఆ దినం తర్వాత అంటే ఒక ఒక తరం తర్వాత ఈ దేవులైన తర్వాత నేను ఇస్రాయిల్ వారితో యూద వారితోనూ చేబో నిబంధన ఇదే అంటే ఇంకొక నిబంధన గురించి మాట్లాడుతున్నక్కడ అంటే దేవుడు ఇన్ని నిబంధనలు ఎందుకు పెట్టాలా ఎందుకు నిబంధనలు పెట్టాలా కాబట్టి ఎందుకు పెట్టాలనేది కొంచెం పోయినాక మనకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు నీవు చేసుకున్న నిబంధన ఎట్లా ఉంది నీవు చేయబ పరిచర్ ఎట్లా ఉంది అనేది మనం దాన్ని కంపేర్ చేసుకోవాలి వాక్యంతో కాబట్టి ఆ నిబంధన ఏంటంటే వారి మనసులలో నా ధర్మ నిధిని విధి ఉంచేదను మనసులో పాతని వందలు అట్లా లేదు వాళ్ళ హృదయాలలో ఆయన ఎంత చెప్పే కదా వాళ్ళ హృదయంలో పోలే వాక్యం పై పైకే చూసిండే వాక్యం పైనే చూసిండు విన్నర్ అంతే విన్నర్ అంతే ఇస్తా విన్నట్టే విని హృదయంలో జీర్ణించుకున్న ఖచ్చితంగా పాటించగలడు కానీ ఎంతమంది పాటించినారు అక్కడ కాబట్టి అక్కడ విన్నారంతే కానీ క్రొత్త నిబంధన అట్లాంటిది కాదు ఎందుకు వినలేదంటే అది కొద్ది కష్టమే చెప్పటం అది తర్వాత మన వాక్యం మనం చూస్తాం అది చూడండి వారి హృదయముల మీద దాన్ని రాసేదను ఇదే యుహో కాబట్టి వాళ్ళ హృదయాల మీద రాయాలా వాళ్ళ హృదయాల మీద రాయాలా అయితే ఆ హృదయాల మీద ఎట్లా రాస్తారు ఎవడన్నా హృదయంలో నీ హృదయంలో పోయి నీ హృదయంలో పోయి కానీ పాత నిబంధన కాలంలో ఒక్కరి మీద దేవుని ఆత్మ ఉండేది ప్రవక్తల మీద ఆత్మ ఉండేటిది ఇసలాల్ ప్రతి మీద ఎవరి మీద ఆత్మ లేదు మీరు గ్రహించండి ఒక ప్రవక్తల మీద దేవుని ఆత్మ ఉండేది కాబట్టి ప్రవక్త ప్రవచిస్తే వినిపోయేటోళ్ళు దాని ప్రకారం ఉండేటోళ్ళు కానీ వాళ్ళకి అభిషేకం లేదు ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రవక్తలకు ఉండే కానీ డెబ్బై మందికి దేవుడు ఇచ్చిండు ఒక పని కొరకు కాబట్టి చూడండి దేవుని నిబంధనలు ఎట్టుంటి అంటే కాలమును బట్టి వాళ్ళ విధానాల బట్టి ఆయన మారుస్తూ ఉంటాడు ఒక దశలో అన్నట్టు ఇవన్నీ ముందే మొట్టమన్నీ చేయొచ్చు కదా అట్లా చేయుడైనా ఎందుకంటే ఉదాహరణకి ఒక వాక్యం తీసుకుంటే ఆ మొదటి ఆదాము జీవించు ప్రాణి అయిన వాక్యం రెండో ఆదాము జీవించు ఆత్మ అయిన ప్రాణం ఏంది ఆత్మ ఏంది అంటే మొదటి ఆదాము శరీర సంబంధమైన వాడు రెండో ఆదాము ఆత్మ సంబంధమైన వాడు మొదటి నిబంధన శరీర సంబంధమైంది రెండో నిబంధన ఆత్మ సంబంధమైనది ఈ ఆత్మ సంబంధమైన నిబంధనలో ఈరోజు మనం ఉన్నాం ఈ ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఈ రోజు మనం ఉన్నాం ఆ పరిచర్య అనేది ఎట్లాంటుందంటే చూడండి అందుకే ఒక హెబ్రుల్ రాసిన పత్రికలో చూడండి వాక్యం మన ముందుకు వెళ్ళిపోయే వాక్యాన్ని ముగించేస్తాను హెబ్రుల్ రాసిన పత్రిక పదో అధ్యాయములో ఒక వాక్యం చెప్పబడుతుంది ఎనిమిదో ఎనిమిదో అధ్యాయం చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చనంలో చూడండి అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగ చెప్తున్నాడు ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలం వచ్చినది ఒక కాలం వస్తుందంట అది ఇప్పుడే వచ్చిందని మనం చూస్తాం అమ్మ ఒక కాలం వస్తుంది అది ఇప్పుడే వచ్చిందన్నాడు ఒక కాలం వస్తుందంటే భవిష్యత్తులో ఏదో రాబోతుంది కానీ దేవుని టైం దేవుని తీసుకున్న టైం ముందుకు వెనకపోతుంది అది ఇప్పుడే వచ్చింది తర్వాత ప్రభు చూడండి అయితే ఆయన ఆపేక్షించి వారికి ఇట్లా నేను ఇలాగ చెప్తున్నాడు ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలము వచ్చుతున్నది అప్పటిలో ఇస్రాయేల్ వారితో ఈదో వారితో నేను ఒక నిబంధన క్రొత్త నిబంధన చేయదును అని చెప్తున్నా అది నేను ఐగుత్తుల నుండి వీరి పితరులు వెలుపలికి రప్పించిన రప్పించుటకై వారిని చెయ్యపట్టుకునే దినములలో తోనే నేను చేసిన నిబంధన వంటిది కాదు ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు లేరు వాళ్ళు దేవుని నిబంధన ఉల్లంఘించినారు దేవుని నిబంధన తృణీకరించినారు వాళ్ళు ఈరోజు ఇస్రాయల్ ప్రజలు కూడా తృణీకరించినారు వాళ్ళు కానీ దేవుని కృప చూడండి ఆయన ఎంత ప్రేమ దేవుడంటే మరలా ఆయన నిబంధనలోకి తీసుకొని రావాలా అని ఎంతగానో ప్రయాసపడి వచ్చితే అందరూ ఆయన తృణీకరించినారు అది కొత్త నిబంధన ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి ఎంతమంది గ్రహించగలుగుతున్నారు ఏమనగా వారు నా నిబంధనలు నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసేదని ప్రభు చెప్తా అందుకే ఆయన నిర్లక్ష్యం చేసింది తర్వాత ఆ దినమైన తర్వాత ఇస్తా ఇంటి వారితోనూ నేను చేయబోయే నిబంధన ఏమనగా వారి మనసులో నా ధర్మ విధులు ఉంచేదను హృదయం మీద వాటిని రాస్తానన్నాడు నేను వారికి దేవుడిని వారు నాకు ప్రజలే ఉంటాను అంటే ఆయన విచ్చిపెట్టలేదు ఇప్పుడు వాళ్ళు పైన రాసి రాతి పలక మీద రాయబడ్డాయి కాబట్టి ఇప్పుడు మెత్తని హృదయాల మీద రాయాలా అది ఆత్మ సంబంధమైన పరిచర్య కాబట్టి చూడండి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనకు అవి జ్ఞాపకం చేస్తుంది అయితే ఇంకొక వాక్యం నేను ఎక్కడ రాసుకున్నాం అదే హెబుల్ రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేనో వచ్చినం కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా అది ఏసు ప్రభు మరణం ద్వారా అది కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు కాబట్టి పాతది గతించింది కొత్తది అని చెప్తున్న అక్కడ అంటే పాత విధానాల పద్ధతులు క్రమాలు అవన్నీ పోయినాయి ఎందుకంటే పాపము ఎన్నటికి గ్యాప్ వస్తుంది కాబట్టి ఆయనే ఒక బలిగా అర్పించబడి సమస్త మానవాళికి ఒకటే బలి ద్వారా ఆయనకు రక్షణ ఇచ్చిండు కాబట్టి అందుకు ఆయన నిబంధన మనలో మన ద్వారా స్థిరపరిచిండు కాబట్టి అందరికీ ఆ నిబంధనలకు రావాలనే విషయం అక్కడ కాబట్టి పదవ అధ్యాయము ఏప్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం పదిహేను వచ్చిన ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిస్తున్నాడు కాబట్టి దేవుని ఆత్మ సాక్ష్యమిస్తున్నాడు అక్కడ కాబట్టి ఇది ఆత్మ సంబంధమైంది కాబట్టి పరిశుద్ధాత్మ సాక్ష్యమిస్తుంది తర్వాత ఎలాగనగా ఆ దిన తర్వాత నేను వార్త చేయబో నిబంధన ఇదే ధర్మ విధులను వారి హృదయ నుంచి వారి మనుషుల మీద వాటిని రాయుదునని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అతిక్రమములను వారి అక్రమములను ఎన్నడను జ్ఞాపకం చేసుకును అని ప్రభు చెప్తున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార్ద బలి ఇకను ఎన్నడను ఉండదు కాబట్టి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్టంచిన మార్గమునా అనగా నూతనమైనది జీవం గలదనైన ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడింది ఆయన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం మందు మనకు ధైర్యము కలిగి ఉన్నను చూడండి ఎప్పుడైతే ఆయన ఆయన సెలవు మీద మరణించి కేక ఆ తెర రెండుగా చినిగిపోయింది కాబట్టి ఆ మోసాన్ని దేవుడు కొట్టివేసిండు కాబట్టి ఆ విధానాలన్నీ కొట్టివేసిండు దేవుడు ఆయన మరణం ద్వారా ఆయనే బలిగా అర్పించబడ్డు ఇక కాబట్టి ఇక ఇంకా కోడెల రక్తంతోని గొర్రెల రక్తంతోని పశువుల రక్తంతోని ఇంకా పని లేదు కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తకు ఆయనే మార్గం చూపించిండు అప్పటి వరకు అతి పరిశుద్ధ స్థలంలో యాజకులే పోయేటోళ్ళు పరిపూర్ణత లేదు అన్నట్టు కాబట్టి ఎందుకు లేదు అన్నప్పుడు వాళ్ళకి ఇంకా సంపూర్ణ సిద్ధి లేదు కాబట్టి మనకు దేవుడిచ్చిన ఆయోగ్యత కాబట్టి అందుకే దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్న యాజకులను కనుక ఉన్నను మన సాక్షికి కలుముషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయంలో గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేయబేసిన శరీరం గలవారమై ఉండి విశ్వాస విషయంలో లేక విశ్వాసం యొక్క పరిపూర్ణత నిశ్చత కలిగి యథార్థమైన హృదయము మనము దేవుని సందకు చేరుదుము కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఈ మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిక్షలముగా పట్టుకుందము కాబట్టి మనం పట్టుకోవాలా నిక్షేమగా పట్టుకోవాలా కాబట్టి ఎందుకు దేవుడు ఈ విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈరోజు దేవుడు ఒక విషయం నాకు జ్ఞాపకం చేసిండు కాబట్టి అది దేవుడు నాకు దర్శన రీతిగా అది నాకు చూపించండి దేవుడు ఎందుకు కాబట్టి దేవుడు చూపిస్తుండడు ఆ విషయము ఒక దర్శనం ద్వారా దేవుడు చూపిస్తుండడు చూడండి ఒక ఉన్నతమైన బిల్డింగ్స్ గొప్ప గొప్ప బిల్డింగ్స్ ఎంతో ఉన్నతమైన బిల్డింగ్స్ అన్నీ కట్టబడి ఉన్నాయి కాబట్టి ఆ కట్టబడిన ఆ ఇల్లు అన్నీ కూడా అవన్నీ కూడా ఉన్నతమైన రాళ్ళతోని బంగారంతో వెండితోని ఎన్నో వైభాగంతో కట్టిన ఆ బిల్డింగ్స్ అన్నీ ఆ మందిరాలన్నీ ఒక్కొక్కటిగా ఇల్లు మొత్తం ఒక్క వరదకి మొత్తం కొట్టుకొని పోతా అయ్యో ప్రవ్వ ఏం ఇంత ఇంతగా కొట్టుకొని పోతాయి ప్రవ్వ అని నేను ఆ కళలో దేవుడి ఆ దర్శనం దేవుడితో మాట్లాడుతున్నా అంటే ఇవి స్థిరంగా లేవా వరద వచ్చి మొత్తము తుఫానికి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి ఉన్నతమైనవన్నీ పెట్టుకొని వెళ్ళిపోతున్నాయి కాబట్టి దేవుడు నాకు చూపిస్తుండో ఆత్మీయ దశలో అది అర్థం చేసుకొస్తున్నా కాబట్టి ఆ సరిగా లేవు కాబట్టి అప్పుడు దేవుడు మాట్లాడుతుండడు వాక్యం ద్వారా మీరు ఏ పునాదు మీద కట్టబడ్డరు నీ పునాది స్థిరంగా ఉందా చూడండి అందుకు దేవుడు ఆ విషయాన్ని దేవుడు మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలు దేవుడు నాకు బయలుపరిచింది అప్పుడు ఒక ఉన్నతమైన ఒక గృహం ఆ గృహంలో నిలబడినప్పుడు దేవుడు చూపిస్తుంది అవన్నీ కొట్టుకొని పోతున్నాయి పునాదులు సరిగా అందుకే ఏశ్ ప్రభు ఒక నా ఈ మాటలు విని వాటి ప్రకారంగా చెప్పున కట్టుకొని పత్తివాడు పండ మీద ఇల్లులు కట్టుకున్న బుద్ధిమంతును పోలియనను వరదలు వచ్చినా తుఫాను వచ్చిన ఏమొచ్చినా ఆ ఇంటి మీద పడ్డగానే అది కదలదు అది తొలగిపోదు అది కొట్టుకొని పోదు అని చెప్పింది ఈశ్ప్రభు ఈరోజు చివరి కాలంలో అనేక పునాదులు కదిలిపోతున్నాయి నీ పునాది ఏ రీతిగా ఉంది ఈరోజు అనేది మనం అర్థం చేసుకోవాల తర్వాత దేవుడు చూడండి భయంకరమైన సరే నేను నేను ఇప్పుడు అవకాశం అప్పుడు నేను చెప్తున్న తర్వాత కాబట్టి దేవుడు ఆ దర్శనము దేవుడు నాకు ఇచ్చినప్పుడు అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే కళలో దేవుడితో మాట్లాడుతున్నా వినపడుతుంది మాట్లాడుతున్నా అయ్యో ప్రవ్వా ఈ ఎంతో ఎందుకు ఇవి పడిపోతానంటే వాడి పునాదులు సరిగా లేవు చూడండి ఎందుకు దేవుడు ఆ విషయం చూపిస్తా ఈ చివరి కాలంలో ఎన్ని పునాదులు కొట్టుకొని ఎంతమంది కొలాబ్స్ అయిపోతారో ఎంతమంది గాలి కొట్టుకొని పోయినట్టు కొట్టుకొని పోతారో జాగ్రత్త పడండి మీరు ఏ పునాదులో మీ పునాదులు పతిష్టం చేసుకోండి అది నిత్యమ కాద పరిశీలించుకోండి యుగ సమాప్తి చివరి అంచుకు మనం వచ్చేసినాం కాబట్టి వాక్యాన్ని నేను ముగిస్తున్నాను పురేంద్రిక రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయంలో ఒక వాక్యం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి కొరిందికి రెండో రెండో కొరిందులు రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చినంలో కాబట్టి ఇందాక పావులు చెప్పిండు ఈ పరిచయ వల్ల నేను కొలిసి రాసిన పత్రికలో ఏముంది ఒకసారి మనం మూల వాక్యం చేసుకున్నప్పుడు పునాది మీద కట్టబడ్డ వారే స్థిరగా నిలువ ఉండాలా మీరు విన్నట్టయో మీరు ఏ వాక్యం వినరు ఏ సత్యంలో మీరు స్థిరపరచబడ్డరో మొదటి నుంచి ఆకాశం కింద ఉన్న సమస్త ఈ సువార్త వలన కలుగు నిరీక్షించి తొలగిపోక తొలగిపోయిన వాళ్ళంతా కొట్టుకొని పోతారు నువ్వు మొదటి నుంచి ఏ వాక్యంలో నువ్వు స్థిరపట్టబడ్డవో ఏ పునాది మీద నువ్వు కట్టబడ్డవో ఆ పునాది నువ్వు తొలగిపోతే నువ్వు కొట్టుకొని కాబట్టి నిరీక్ష నుంచి తొలగిపోక విశ్వాసంలో అదే వాక్యం నువ్వు అది సత్యం అందుకే పౌలంటుడు మేము ప్రకటించిన సువార్థ కాక మరొక సువార్త పరలోకం నుంచి దేవత తెచ్చి ప్రకటించినా కానీ వాడి శాపగ్రస్తుడు మీరు మేము పొందని ఆత్మ కాక మరొక ఆత్మ మీరు పొందిన కానీ మీరు సహించట న్యాయమైనడు కాబట్టి వేరొక ఆత్మ ఉంది దేవుని ఆత్మ కూడా ఉంది రెండు ఆత్మలు కనిపిస్తే అక్కడ వేరొక ఏసన ఉంది మరొక ఏసన్ ఉంది ఈరోజు క్రైస్తవుల్లో ఏ ఆత్మ ఉన్నది బ్రహ్మపరచు ఆత్మ ఉంది మోసపుచ్చు ఆత్మ ఉంది దేవుని ఆత్మ ఉంది మోసపుచ్చు ఆత్మ ఉంది ఈరోజు ఏ ఆత్మలో మనుషులు నడిపింపబడుతున్నారో ఎట్లను నువ్వు దాన్ని గ్రహించగలవు ఎట్లను దాన్ని పరిచించగలవు అది నువ్వు గ్రహించ ఆ దైవికమైన నడిపింపు నీకు అవసరం లేకుంటే నువ్వు మోసపోతావు పరలోకం నుంచి దూతొచ్చి చెప్పినా సరే వాడి అంటే ఎందుకు ధైర్యం చెప్పిన ఒకవేళ నేనే తిరిగి నేనే వచ్చి మళ్ళా చెప్పి ఇది కరెక్ట్ కాదు వేరే వేరే అని చెప్పినా కానీ నేను కూడా చేపగ్రస్తున్నాయి అంత బోల్డ్గా ఎందుకు చెప్తున్న పావులు అన్నప్పుడు ఇది జీవం దేవుని వాక్యం ఈ సత్యం తెలియక మనుషులు ఏమేమో చేసుకుంటూ పోతున్నారు ఎక్కడెక్కడ ఏమేమో కట్టుకుంటూ కానీ అసలైన పునాది మీద రాకుండా కొలత లేకుండా కట్టుకుంటున్నారు కొలత దేవుని వాక్యం కదా లోపాలుంటే ఏం చేస్తారు సరి చేసుకుంటాం ఎవడు పర్ఫెక్ట్నెస్ నువ్వు పర్ఫెక్ట్ కావాలా ఇన్పర్ఫెక్ట్ గా ఉండడానికి వీలేదు ఎక్కడ లోపాలని ఆ ఇంటిని ఏం చేస్తారు రిపేర్ చేస్తారు ఎక్కడ లోపాలని సరి చేసుకొని వాటిని ప్రతిష్టం చేసుకుంటారు మన జీవితాలు కూడా అంతే ప్రతిష్టం చేసుకోవాలా ఏ మనిషిని నువ్వు శరీరంగా చూడడానికి వీల్లేదు ఈరోజు సేవకులు శరీరం చూస్తారు మనుషులే వాడి ఆత్మలు నువ్వు చూడాలా వాడి ఆత్మలకు నువ్వు పోయి చూడాలా ఏ స్ప్రో చెప్పింది అదే వాళ్ళు చెప్పే మాటలు వినలేదు వాళ్ళు చెవిని పెట్టలేదు కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళ హృదయం మీద రాయాలా నేను వాక్యం ఆ హృదయం మీద పోయి రాసే వాళ్ళు ఎవరు ఎలాంటి పరిచర్య చేస్తే వాళ్ళ హృదయం మీద రాయగలవు అదే ఆత్మ సంబంధమైన పరిచర్య అందుకే పౌలంటో చూడండి మమ్మను మొదటి కొరిందికి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చినం మొదటి వచ్చినంలో మేము చదువుతాను అంతే మమ్మను మేమే తిరిగి మెప్పించుకునే ఏడమూడు అంటే మేము గొప్పని చెప్పుకుంటున్నామా నేను గొప్ప చెప్పుకుంటున్నానా మనలో ఏ గొప్పతనం లేదు కేవలం ఒక పాత్ర మనం అంతే ఆయన పాదాల కింద తొక్కబడ్డ వాళ్ళ మనం అంతా కొందరికి కావలసినట్టు మీ మట్టిక మా ఇద్దరు ఉండి నేను సిఫారసులు పత్రికలు మాకు అవసరమా చూడండి ఏం చెప్తున్నక్కడ ఆయన మా హృదయముల మీద రాయబడి రాయబడి మనుషులందరూ తెలుసుకొని చూ మా పత్రికలు మీరే పౌలు ఎందుకు చెప్తున్నా అక్కడ ఇది పౌలు చేసే పరిచర్ అన్నట్టు ఎలాంటి వాడు ఎలాంటి స్థితికి ఎదిగిండు తర్వాత ఇక్కడి నుంచి మన వాక్యం మనకు అర్థమైంది రాతి పలకల మీద కాదు కానీ రాతి పలకల మీద కానీ శిరోత కానీ రాయబడక అక్కడ రాతి పలక పడ్డ రాయబడ్డ పలకల పరిస్థితి ఏమైంది ఇస్తల ప్రజలు దేవుడు మోసే ధర్మశాస్త్రం ఇస్తే అని ఎంతగా ప్రయాస్తపడి చెప్పినా కానీ మోసే వాళ్ళు విన్నరా చెవిని పెట్టలేదు వాళ్ళ హృదయం తొలగిపోయినందు వాక్యం మీరు చదవని పాలత్యమంత వాళ్ళ హృదయం ప్రభుత్ంచి తొలగిపోయినందు వాళ్ళ హృదయం తొలిగిపోయి పరిశుద్ధాత్మకే వ్యతిరేకంగా తయారైన వాక్యం ఒక దశలో చూస్తే కీర్తన కంధ ఎక్కడో రాయబడదు వాక్యం నాకు జ్ఞాత్మస్తలేదు పరిశుద్ధాత్మని ఎదిరించిన వాళ్ళు అంటే సత్యాన్ని ఎదిరించిన వాళ్ళు ఎంత భయంకరం మెత్తని హృదయంలో అను మీద జీవం దేవుని ఆత్మతో కాబట్టి మెత్తని హృదయాలు అంటే హృదయాలు మెత్తగా కావాలా విరిగి నలగల హృదయాలు మెత్తని హృదయాలు దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబర్చున్నారు అంటే వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వాక్యం దేవుని ఆత్మతో వాళ్ళ హృదయాల మీద రాయాలంట వాక్యం నువ్వు రాయగలవాళ్ళ హృదయాల మీద మనం రాయగలమా ఆ రాసినారు ఎప్పుడు రాసినారు వాళ్ళ వాళ్ళ మొదటి అధ్యాయం రెండో అధ్యాయం నుంచి వాళ్ళు చూస్తే వాళ్ళ పరిచర్య పేతురు దిగొచ్చుని కిందికి పరిశుధాత్మ అభిషేకం పొందుకొని ఓ ఈ మనుషులారా ఇది వినండి ఇస్తల వంశిస్తల మీరు వినండి ఇది మీకు తెలియగాక తెలివుగాక మేము మొత్తలమే లేము ఏ వేలు ప్రవచనం మొట్టమొదట ఈరోజు అది ఆరంభమైంది అని చెప్తున్నా అక్కడ అక్కడ ఉన్న ప్రజలంతా విని ఏమన్నారు మూర్ఖులకు ఈ తరమకి వేరైపోయి రక్షణ పొందండి పాపక్షమాపణ నిమిత్తం బతివాడు ఏసు క్రీస్తులను బాపసం పొందండి అని వాళ్ళు హెచ్చరించి ఆయన అంటే వాళ్ళ హృదయాల మీద రాసిండు వాక్యం అది ఆత్మీయ ఆత్మీయమైన సత్యం అది వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నాయి అక్కడ హృదయాలు పొడవబడ్డాయి కానీ ఇస్టాల్ ప్రజలు హృదయాలు కఠినపరుచుకున్నారు ఈ రోజు నువ్వు నేను కఠినపరచుకుంటే వాళ్ళకి నువ్వు నశించిపోతావు కానీ నశించిపోవటానికి కాదు మనం దేవుడు ఏర్పరచుకోండి రచించుటకు కాబట్టి నేను వాక్యాన్ని ముగించేస్తాను చూడండి కాబట్టి దేవుని ఆత్మతో రాయబడాలని చెప్తుంది అక్కడ తర్వాత నేను రెఫరెన్స్ అవుతా మీరు అర్థం చేసుకోండి క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు నమ్మకం కలదు మా ఏదైనా అట్లయినా ఎడల ఆలోచించుటకు మా ఎంతట సమర్థుని కాదు మాలో ఏది లేదు గొప్పతనం మేము గొప్పవాలం కాదని చెప్తున్నా అక్కడ మా సామర్థ్యము దేవుని వల్ల కలిగింది ఈ శక్తి పరిపూర్ణత అంత ప్రభు నుంచి రావాల్సిందే నీ అంతటా నువ్వేం చేయలేవు వాళ్ళ హృదయంలో వాళ్ళ ఆత్మలోకి నువ్వు పోవాలా అంటే నువ్వు ఆత్మలాగా మారితే తప్ప పోలేవు వాళ్ళ హృదయాల మీద రాయాల వాక్యం ఈ రోజు హృదయాల మీద రాయలేదు కాబట్టి వాళ్ళ చెవి విని వెళ్ళిపోతా అందుకే ప్రవణుడు వింటొక చెవులు గలవాడు విను కాకం వాళ్ళు వింటున్నారు కానీ చెవుల్లోకి పోతలేదు చెవిటి వాళ్ళలాగా వాళ్ళు వింటున్నారగా గ్రహించలేసితున్నారు హృదయంలోకి పోతలేదు ఎందుకు పోతుందంటే హృదయము మోసకరమైంది అక్కడ ఉంది అసలైన ప్రాబ్లం అది నువ్వు గ్రహించగలిగి అక్కడ ఏం లోపాలు దాన్ని సరి అప్పుడు వాళ్ళ హృదయమే రాయగలరు అక్కడ దుష్టాత్మలు వాళ్ళు అడ్డగిస్తున్నాయి సత్యాన్ని తృణీకరిస్తున్నాయి భ్రమపరచో ఆత్మలుని భ్రమపరుస్తున్నాయి ఆ భ్రమలో కొట్టుకోబోతుంది ఈరోజు క్రైస్తవులంతా వాటి నువ్వు నువ్వు ఎల్లగొట్టాలంటే నువ్వు యుద్ధం చేయాల కాబట్టి చూడండి ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరము కాదు గాని ఆత్మకే పరిచారకులవటకు మాకు సామర్థ్యం కలిగించిన దేవుడు కలిగించినాడు అక్షరం చంపును ఆత్మ జీవింప కాబట్టి క్రొత్త నిబంధన పరిచారకులు మనమంతా ఆత్మ పరిచారకులం ఆత్మ సంబంధమైన పరిచర్యం మనందరిది ఈ ఆత్మ సంబంధమైన పరిచర్యలోకి మనుషులు ఈ రోజు మనం తీసుకోవాలి ఇంకా వాళ్ళు ప్రకృతి సమయం పరిచయ చేస్తారు ఈ రోజు క్రైస్తవులు ఇంకా లోక ఆచారాలు పద్ధతులు వాటి కాలం గడుపుతున్నారు ఆత్మీయ జీవితంలోకి ఎప్పుడు అడుగుపెట్టినారు వాళ్ళు కానీ దేవుడు మనకిచ్చిన పరిచయం మనందరికీ చూడండి ఆత్మ జీవింపజేయును చూడండి ఇప్పుడు మోసే పరిచయం గురించి మన పాత నిబంధనల పరిచయం గురించి మాట్లాడుతుంది మరణకరముగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడినదైనను అక్షరము సంబంధి అంటే అది శరీరమైందని చెప్తున్నా అక్కడ మహిమతో నిండిదైంది అది మహిమగలది గలది ఆ పరిచర్య మహిమ అది చూడండి రాళ్లతో చెక్కబడ్డ పరిచర్య అధికైనా కానీ అక్షరమైనా కానీ సంబంధించి అయినా కానీ అది మహిమతో ఉందంట అందుకే మోసే ముఖం మీద ముఖం మీద ప్రకాశం ఆ మహిమ తగ్గిపోదైనను ఇస్రాయిల్ అతని ముఖము తేరి చూడలేకపోయారంట చూడండి ఆ రాళ్ళతో చెక్కబోయిన పరిచర్య అంత మహిమ కలదైతే ఇస్రాల్ ప్రజలు ఆ మహిమని చూడలేకపోయినారంట చూడండి ఎందుకు చూడలేకపోయారంటే ఎందుకు చూడలేకపోయినారు వాళ్ళు ఇట్లుండగా ఆత్మ సంబంధ పరిచర్యం ఎంత మహిమ గలదిడు కాబట్టి పరిచర్ మార్పు చూడండి ఎట్లుందో కాబట్టి ఒక దశ నుంచి ఒక దశ అన్నట్టు శిక్షా విధికి కాల కారణమైన పరిచర్య మహిమ నీతికి కారణమైన పరిచర్య ఎంత అధికమైన మహిమ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అన్నట్టు అదంతా కాబట్టి అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమగలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేదా కాబట్టి పరిపూర్ణతలకు వస్తుందని విషయం చెప్తున్నా అక్కడ తగ్గిపో మహిమ గలది ఉండినట్లా నిలిచినది మరి ఎక్కువ మహిమ గల ఉండను కదా చూడండి తగ్గిపోవచ్చు అన్న మహిమ యొక్క అంతము ఇస్రాయిల్లు చూడుకున్నట్లు మోసే తన ముఖం మీద ముసుకు వేసుకునేను మేము అట్లా చెయ్యాక ఇటు నిరీక్షణ గలవారమై బహు ధైర్యం గలమై మాట్లాడుచున్నాము ఈ నిరీక్షను ఈరోజు మనకు ఉండాలా ఇలాంటి పరిచర్య నేను చెయ్యాలా అనే నిరీక్ష అనుకున్న మనం చెయ్యాలా అనేకునికి ఈ ఆత్మ సంబంధ పరిచర్య అంటే ఆత్మీయమైన విధానం ఈ రోజు క్రైస్తవులు తెలియదు ఇంకా ప్రకృతి సంబంధాన్ని చేసుకుంటూ పోతున్నారు నువ్వు చెప్పాలా వాళ్ళకి నీ పరిచయలు నువ్వు సేవలో వెళ్తున్నప్పుడు అనేకులకి ఈ వాక్యాలు నువ్వు చెప్పాలా వాళ్ళ ఆత్మీయలోకి తీసుకొని రావాలా అందుకొలకి దేవుడు నిన్ను అభిషేకించండి అందుకొక దేవుడు నిన్ను సేవకుడుగా ఏర్పరచుకున్నాడు మేము చెయ్యక ఇట్లు నిరీక్షణ గల బహు ధైర్యంగా మాట్లాడుతున్నాం ఈ ధైర్యముగా నువ్వు చెప్పాలా ఆ పోస్తులు చెప్పినారు ధైర్యంగా చెప్పినారు వాళ్ళు ధైర్యంగా క్రీస్తును ప్రకటించినారు యాచకులు సైతం కలవర పడిపోయినారు షేక్ అయిపోయినారు వాళ్ళు అబద్ధాలు చెప్పి మోసగించే ప్రజల్ని కాబట్టి వాళ్ళు ప్రకటించినారు అది ఆత్మ సంబంధమైందని నేను చెప్పే మాటలో ఆత్మ జీవమైన మీలో విశ్వసించే వారు కాబట్టి అక్కడ శాస్త్రులు పరిచి విశ్వసించలేదు శిష్యులు కూడా విశ్వసించలేదు అక్కడ కాబట్టి నేటి వరకు మోసే గ్రంథము చదువునప్పుడల్లా వాళ్ళ హృదయములు మీద ముసుకు ఉందంట ఇప్పుడు క్రైస్తవుల మీద ఈ రోజు ముసుకుంది ఈరోజు నీ నీ మీద ముసుకుందా దేవుని మహిమని చూడలేకపోతున్నావా నీ పరిచర్యలు ఈ రీతిగా చెప్తే పాస్టర్లకి వాళ్ళ హృదయాలు మండుతాయి మోసే గ్రంథం చదివినప్పుడు ముసుకు వాళ్ళ హృదయం మీద ఉన్నది కానీ వారి హృదయం ప్రభు వైపున ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుకు తీసివేయబడను అన్నది వాక్యం హృదయం తిరగాల నీ నీ హృదయం తిరగాల వాళ్ళ హృదయం తిరగలేదు ఈరోజు మనుషులు హృదయాలు తిరుగుతలేవు పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు మనం నీ హృదయం ఎట్లా ఉంది ఈరోజు ప్రభు వైపు తిరగాల నీ మీద ముసుకుందా తీసేసుకోజ్ ప్రభే ఆత్మ ఆత్మ ఎక్కడ అక్కడ స్వాతంత్రం ఉంటుంది దేవుని ఆత్మ నీళ్ళు నీకు స్వాతంత్రం ఉంటుంది ఈరోజు సంఘాల దేవుని ఆత్మ ఉంటే స్వాతంత్రం ఉంటుంది స్వేచ్ఛ ఉంటది సత్యం ఉంటది ఎందుకు అబద్ధ బోధలు మత పెమ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే అక్కడ ఆత్మ లేదు సత్యం లేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా ముసుకునే ఉన్నారు ఇంకా పాత నిబంధన ఆ విధానంలోనే ఉన్నారు నువ్వు క్రొత్త నిబంధన పరిచయలు ఉన్నప్పుడు ఆయన మహిమను చూపించాలి కదా అతి పరిశుద్ధ స్థలంలో ఎందుకు దేవుడు మనం నడిపించిండు మార్గం చూపించిండు ఇది ఆత్మీయత మొదటి ఆదాము ప్రకృతి సంబంధం వాడైతే రెండో అదమైన ఏసు ప్రభు ఆత్మ సమ్ధిన వాడు పక్తులుగా ఉన్నవాడు ఆత్మ సమిధిగా మారాలా అది ఆత్మీయ సత్యం ఈ వాక్యం అంతా అర్థం చేసుకుంటే అదే మూలం అన్నట్టు కాబట్టి మనం అందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వల్లే ప్రతింపజేయచ్చు ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నావంట నువ్వు మార్పు చెందాలా దశ దశకు మార్పు చెందాలా అధిక మహిమ నుండి అధిక మహిమకు అందుకు పౌలు ఈ పౌల ఇవన్నీ చెప్పగలండి అంటే ఆయన ఎంతగా ఆత్మలు ఎదిగినవాడు ఈ రోజు నువ్వు అట్లా ఎదగాల కాబట్టి ఒక వాక్యం నేను చూపిస్తా ఈ రోజు ఆ ప్రవచనం ఈ రోజు నెరవేరుతుంది యశాయ గ్రంథంలో ఈ ముస్కు ఎప్పటి నుంచి ఉందంటే యశాయ గ్రంథము ఇరవై ఆరో ఈ రోజు ముస్కు ఎట్లా ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం ఇరవై అధ్యాయము యషోయ గ్రంథం ఇరవై అధ్యాయము యశయ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం కొన్ని విషయం తీస్తాం రెఫరెన్స్ ఇరవై సారీ ఇరవై ఐదో అధ్యాయం ఏడు వచ్చింది చూడండి యశ గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం ఏడు వచ్చిన సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ముసుకు తెర ముసుకు వేయబడింది అది పరచబడిందంటే మొత్తం టోటల్ గా మొత్తం పరచబడిందంటే మొత్తం గుడితనం అంట అంటే దేవుని మహిమని చూడకుండా యుగ దేవత గుడితనం కలు చేసింది కాబట్టి పరచమని తెరను ఈ పర్వతం మీద ఆయన తీసి వేయను అన్నప్పుడు ప్రవచనం ఏసు ప్రభు గురించి ప్రవచనం ఆయన వస్తేనే ఆయన అది మెస్సగించే ప్రవచనం కింద మనం చూస్తే మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగి వే వేయును ప్రభు పతి మీద పత్ మీద భూమి మీద నుండి తన జనుల నిన్న తీసివేయను ఇలాగ జరిగినని యోగవా సెలవించాను ఇది ప్రవచనం మెస్స ఏసు ప్రభు పుట్టు గురించి ప్రవచనం ఆయన తిరిగి వస్తేనే ఆ ముసుకు తీసివేయగలడు కాబట్టి ఈరోజు నీ ద్వారా ఆయన అనేకులు ముసుకులు తీసివేసి దేవుని మహిమను చూపించాలా ఆయన ఆత్మ సంబంధమైన పరిచర్య అంటే నీ నీ ఆత్మలో నువ్వు పరిపూర్ణత చెందితే గాని అని నేను గుర్తించడు అనేది ఆ సత్యం మనకు ప్రకటించాలా అలాంటి ప్రభు మనకు మనందరినీ అలాంటి పరిచర్య దేవుడు మనకు అందరికీ నడిపించాలని అలాంటి ముసుకులేని ముఖంతో ఆయన మహిమ పరచాలా అనేకులు ముసుకును మనం తీసేవారు అనేక హృదయాలను వాళ్ళ హృదయాల మీద మన దేవుని ఆత్మతో ఆ వాక్యాన్ని రాసి అనేకులు ప్రభు చేత అలాంటి కృప ప్రభు మనకు అందరికీ అనుగరించాలని పరిశుద్ధులకు తండ్రి కృపమైన యేసు ప్రభావ నీకు ఎంతో మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుక నీకు ఎంతో వర్ణాలు నా దేవ నా ప్రభ సమస్త జనుల మీద పరచబడిన ఆ కత్తెర ఆక ముస్కు ప్రవ్వ ఈ రోజు ప్రపంచం అంతా ఉంది ప్రవ్వ నైనా ఆ ముస్కు ఇంకా వాళ్ళ మీద ఉందేనే ఉంది ప్రవ్వ ఎందుకంటే ప్రవ్వ మీ మహిమను చొల్లేని స్థితులను ఈ కాబట్టి నైనా వాళ్ళ హృదయం ఎప్పుడు తిరుగుతుందో అప్పుడే ముసుకు తీసివేయబడను అని వాక్యం చెప్తుంది ప్రవ్వ కాబట్టి వాళ్ళ హృదయాలు మీ వైపు మేము నడిపించాలా వాళ్ళ హృదయాల మీద మీరు రాస్తున్నారు వాక్యం ప్రవ్వ అది ఆత్మ ద్వారానే సాధ్యం నైనా కాబట్టి ప్రతి ఆత్మను మేము వివేచించాలా ప్రతి ఒక్కరి ఆత్మలని మేము తెలుసుకోవాలా మొదటి నిబంధన ఓ మహిమ కథ విన్నగా నీ ఓ ప్రవ్వ తర్వాత వచ్చిన నిబంధన మహిమ నుండి అధిక మహిమకు మార్చబడుతుంది ప్రవ్వ కాబట్టి ప్రకృతి సంబంధించి ఆత్మీయంగా మారాలా అనే విషయం మీద జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నైనా అనేకులు ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు ఎట్లాంటి పునరాన్ని కట్టబడరు దేవం ఈరోజు మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ఒకవేళ మా జీవితాలు ఏ రీతిగానే మీరు ఒకసారి పరిశీలించారు ప్రవ్వ మా హృదయాలు మేము పరిశీలించుకుంటున్నాం ప్రవ్వ నైనా ఈ వాక్యం ప్రకారంగా మేము మా జీవితాలు మా పరిచర్యలు మేము ముందు కొనసాగించుకోవాలా మా పిలుపుని మేము ప్రతిష్టతం చేసుకోవాలా ప్రభావ మా పునాది మేము మేము కట్టబడి స్థిరంగా ఉండాలా ప్రవ్వ వరదలు వచ్చిన తుఫాను వచ్చిన కొట్టుకొని పోకుండా ప్రవ్వ స్థిరంగా మీ మీద మేము కట్టబడాలా మా జీవితంలో మీ వాక్యంతో మేము కొలతలు మేము కట్టుకొని సరి చేసుకొని ముందుకు పోయి అనేక జీవితాలను అనేక కొలతలకు వేసి ప్రవ మీ వాక్యంతో ఆ కోపరాలను ప్రవ ఆ మందిరాలను ఓ ప్రవ్వా ఆత్మసంబంధమైన మందిరాలగా వాళ్ళని మేము మార్చాలా వాళ్ళ హృదయాలు మేము సరి చేయాలా ప్రవ్వా చక్కగా కట్టబడిన గోడలను అలాగా మేము ప్రతిష్టం చేయాలా ప్రవ్వ ఈ గుండు దారం ప్రవ్వ ఈ మట్టపు గుండు మీరు మాకు ఇచ్చినారు మీ వాక్యం ఈ కొలత ఆ కొలత ప్రకారంగా మేము సరి ముందుకు పోవాలా తండ్రి మీరు మాకు ఇచ్చిన పరిచర్య వాటన్నిటిని మేము సంపూర్ణ మీరు మేము ముందుకు సాగిపోవాలా ప్రవ్వ అలాంటి కృప మాకు అందరికీ ఈ ఆరదంలో పాల్గొనే ప్రదర్శిస్తారు వాళ్ళ కుటుంబీకులందరికీ మీరు అలాంటి ఆశ్రదలు తెచ్చేయండి అలాంటి పిలుపులు పత్తి ఒక్క బిడో మీరు నడిపించండి ప్రవ్వ నైనా మీ ఆత్మలు మేము ఇంకా పరిపూర్ణత చెందక మీ ఎదగాల ప్రాభ తిన దినం మీ పర్శుదాత్మలు ఎదగాల ప్రాభ మీ పోలిక మేము మార్చబడాల ప్రాభ మహిమ నుండి అధిక మహిమకు మేము ట్రాన్స్ఫామ్ కావాలా ప్రాభ నైనా ఈ లోకమంతా ముసుకులో ఉంది ప్రాభ ఇంకా ముసుకులే ఉన్నారు ప్రాభ కాబట్టి నైనా ఆ ముసుకు ప్రభావ మేము తొలగించాలా ప్రాభ మీరు చనిపోయినప్పుడు ప్రావా మీరు సివి మీద ప్రావా ప్రాణం ఇచ్చి ఆ దేవాలం తెర ఒకటిగా చినిగిపోయింది ప్రాభ ఓ దేవాసయ్య ఈ రోజు ప్రవ్వా అనేకులు ఆ ముసుగు నుంచి మేము విడుదల చేయాలా ప్రావా సైతాన్ శక్తులు విజురం నుంచి పనిచేస్తానే ప్రావా వాటిని ప్రవ గద్దె దింపేలా ప్రవ వాడి బంధకాలంలో అందరినీ మేము బయటికి నుంచి మేము విడిపించాలా వాళ్ళ హృదయాల మీ వాక్యాన్ని రాయాలా ప్రావా అలాంటి సేవలు నడిపించి అలాంటి అభిషేకం మాకు అందరికి అనుగ్రించి ఓ ప్రవ్వ ఇ రాతి కాలశ్రమంలో మాకు మంచి నిద్ర అనుగరించి ఏ కోలేస్ని స్తించి కనపరచాలని మీ కృప మాకు దయచేయండి ఈ మా ఆత్మలను మా ప్రాణం మా శరీరంలో మీకు అప్పగించుకుంటున్నాం ఏసు క్రీస్తు మీరే మమ్మల్ని బలపరిచి మీ దర్శనాలు మీ కళలతో మమ్మల్ని నింపి మీ పరిచయంలు మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించి ప్రతి చోట మీ కొరి శాసన పెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూల ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రవ్వైన ఏసు కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబీపీ గ్రూప్ బ్రదర్స్ చేస్తారు కుటుంబాలందరికీ ఇంకా ఎంతమంది రాలేదు వాళ్ళందరికీ సదాకాలం నిత్యం ఆరాధనలో ప్రార్థనలు అనేక సమస్యల కొరకు విజ్ఞాపం చేస్తున్న కుటుంబీకులందరికీ అనారోగ్యలు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఆయన కృప ఆయన స్వస్థత సమాధానం సదాకాలం తోడి నేను గాక ఆ మెయిన్ ప్రెసిడెంట్ очку let it happen just make a lot beautiful